ఒక ఆయన వచ్చారు ఒకసారి వచ్చి మీకు ఈ తదిగినతో వినిపిస్తానని మొదలుపెట్టారు అది అది వాయించరు వాయించరు డెమోన్స్ట్రేషన్ నిజంగా తదిగినతం తదిగినతం తడక్క తడక్క తడక్క తడక్క తడిగిన అలాగా పదిహేను నిమిషాలు మీరు చెప్పారండి అందరూ దప్పట్లు కొట్టేశారు అవును మరి పదిహేను నిమిషాలు మీరు గుక్కడ తడక్క తడక్క అలా చెప్పేస్తే అదే ఆ స్కిల్ చూసి అందరూ దప్పట్లు కొట్టేస్తారు అయిపోయింది దప్పట్లు కొట్టడం అయిపోయింది ఈయన కంటక్తో చెప్పినది ఆయన మధ్యలో మీద చూపించేశాడు ఆయనకి దప్పట్లు కొట్టేశారు అయిపోయింది వెళ్ళిపోయారు ఆ ఏదో సత్కారం తీసుకుని అందరూ ప్రజలందరూ మెచ్చుకున్నారు ఎవరు గారిని వాళ్ళు వీళ్ళు విద్యార్థులు వేదాంత విద్యార్థులు మొన్న నేను సత్సంగంలో అడిగాను మీకు ఏం తెలిసిందా మీరు ఏం పొందినారు దాని నుండి సో కాబట్టి శబ్ద సామాన్యంలో అంతర్భాగం చేసే దుందుభి శబ్ద సామాన్యంలో అంతర్భాగం చేసే ఏమోనండి అవన్నీ నాకు తెలియదండి దుందుభి శబ్దం మటుకు నేను గమనించాను ఈ సరిగమపాలు నాకు తెలియదండి నేను ఈ సంగీతం నాకు అనుభవం లేదు మ్యూజిక్ వీణా శబ్దాన్ని నేను గ్రహించాను అంత మాత్రం నాకు తెలిసింది అలాగే శంఖ శబ్ద నాకు శంఖం వాయిస్తూ కొంచెం ఓపిక ఉండాలి శంఖం వాయించాలంటే కొంచెం లంగ్ పవర్ ఉండాలి యంగ్ మ్యాన్ అయ్యి ఉండాలి వాడు దానికి పూనుకుని వాడు వాయిస్తే అదిగో భోం భోం భోమ్ భోమ్ అంటో అలాగే దాంట్లో ఏవైనా స్వరాలు కూడా పలికిస్తారు వద్దో గొప్ప అవన్నీ మనకేం తెలుస్తాయి శంఖ శబ్ద సామాన్యంని తెలుసు ఇక్కడ ఎన్ని శబ్ద సామాన్యాలు వచ్చే మూడు ఇంకొక చిన్న స్టెప్ చెప్తున్నాను అదేమిటంటే ఊరికే మాట వరుసకి శంఖ శబ్ద సామాన్యం వీణాశబ్ద సామాన్యం దుందుఫి శబ్ద సామాన్యం అనుకోవడమే కానీ అంత ఒక్కటే శబ్దమయ్యా అని శబ్దంలో అంతర్భావం చేసేది చేసేశారా శబ్దంలో అంతర్భావం చేశారా మూడు శబ్ద సామాన్యాలను ఏం చేశారు ఒక్క శబ్దంలో అంతర్భావం చేశారు దుందుఫి శబ్ద సామాన్యం వీణాశబ్ద సామాన్యం శంఖ శబ్ద సామాన్యములు శబ్ద సామాన్యమునందు అంతర్భాగమైనవి అయ్యా శబ్దజ్ఞానమైన రూపజ్ఞానమైన రసజ్ఞానమైన గంధజ్ఞానమైనా స్పర్శ జ్ఞానమైనా ఉంటే అలా శబ్దం వేరు రూపం వేరు అలా తప్ప జ్ఞానరూపంగా అవన్నీ ఒకటే జ్ఞానము అని ఈ శబ్ద మీరు జ్ఞాన అంతర్భావం చేయండి ఆ జ్ఞానమే తెలివి అది నేను ఈ సర్వము నేను అందుకోసం చెప్పారు ఇప్పుడు ఆ వాక్యం చూడండి మీరు దుంది శంఖ వీణాశబ్ద సామాన్య విశేషాణం యథా శబ్దత్వే అంతర్భావ సరిగమ పదలన్నా తధిగమత్వములన్నా భోంభోంభోలన్నా దుందాలన్నా వీణాశబ్దాలన్నా శంఖ శబ్దాలన్నా అన్ని శబ్దములే శబ్దంలో అంతర్భాగం అయిపోతాయి అదేవిధంగా అది దృష్టాంతం అదేవిధంగా ఈ సృష్టిలో మీ అనుభవానికి వచ్చే సర్వము పరంపరయ పారంపర్య గతి అంటే ఏమిటి పరంపరలాగా తెలిసిన ఇదే పరంపర నేను చూపించాను సరిగమప ఇత్యాది వీణాశబ్ద విశేషాలు వీణాశబ్ద సామాన్యంలో అంతర్భాగమయ్యేవి ఫస్ట్ స్టెప్ వినాశబ్ద సామాన్యం శబ్దంలో అంతర్భాగమైంది సెకండ్ స్టెప్ antar జ్ఞానం జ్ఞానంలో అంతర్భాగమైనది థర్డ్ స్టెప్ ఆ జ్ఞానం ఎక్కడి నుంచి కుడుతుందో ఆ తెలివి ఆ సచితే మీ స్వరూపము మూడు స్టెప్స్ అయ్యేప్పటికీ ఆత్మలో అంతర్భాగం అయిపోయింది ఏమంటే అది పరంపరగతి సో ఆ విధంగా సర్వము కూడా ఒకే ఒక మహాసామాన్యంలో అంతర్గాతం అంతర్భాగం అయిపోతుంది ఒకే ఒక మహాసామాన్యం ఆ మహాసామాన్యం పేరే ప్రజ్ఞానము తెలివి అది ముద్దగట్టిన తెలివి ప్రజ్ఞానఘనము అన్ని విశేషాలని తనలో ఇమిట్ చేసుకున్నటువంటి తెలివి అఖండమైన తెలివి ఖండాలు లేని తెలివి అఖండ సచ్చిత్ అది ఆత్మ అది ఏ అలాగ దాన్ని ఆ మహాసామాన్యంలో ప్రజ్ఞానఘనంలో అంతర్భాగం చేయుటయే ఈ అనేక దృష్టాంతముల యొక్క తాత్పర్యం చూడండి ఇప్పుడు మీరు మీ చేసి చూసుకోండి మీరు జుట్టు పెరుగుతోంది జుట్టు గ్రో అవుతూ ఏదో ఒక శక్తి ఉంది మీరేం పని కట్టమని గ్రో చేస్తున్నారా ఏదో ఒక శక్తి ప్రాణశక్తి జుట్టు పెరిగేట్లా చేస్తూ తర్వాత ఒక ప్రాణశక్తి ఈ రక్తనాళాలలో రక్తం ప్రవహించి ఇట్లా చేస్తోంది మీరు తెలుసుకోవాల్సిన సత్యం ఏమిటంటే రక్తనాళాలలో రక్తం ప్రవహింపజేసే శక్తియే జుట్టు పెరిగిట్లా చేస్తోంది ఆ శక్తియే మీరు చూసి ఇట్లా మీరు మాట్లాడిట్లా చేస్తుంది ఒకే శక్తి కాబట్టి ఆ మహాశక్తి మీరు ఆ మహాసామాన్యంలోకి వెళ్ళిపోవాలి మీ దేహమంతా వేర్వేరు శక్తులు ఏం లేవు మీ చేతుల్లో ఉన్నది అదే శక్తి కాళ్ళలో ఉన్నది అదే శక్తి స్పీచ్లో ఐసైట్లో ఆఖరికి మీ మననల్లో మీ బుద్ధిని వాడినప్పుడు కూడా శక్తియే బుద్ధి కూడా శక్తియే చెప్పవాలి సో ఇది ఆ రకంగా ఒక ప్రాణశక్తి అని ఒక మహాసామాన్యంలో దాన్ని అంతర్భావం చేయండి ఇప్పుడు రెండు చెట్లు పెరుగుతున్నాయి ఇది ఇంతకుముందు నేను చెప్పాను స్టాండర్డ్ ఒక చెట్టు పెరగడానికి కావలసినటువంటి శక్తి రెండో చెట్టు పెరగడానికి కావలసిన శక్తి అవి వేరువేరా ఒక్కటేనా ఒక్కటే అంటే మొత్తం అడవిలో ఎన్ని చెట్లయితే ఉన్నాయో అన్ని చెట్లు పెరగడానికి కావలసిన శక్తి ఒకటే మహాశక్తి అదే మహాశక్తి పక్షులు ఎగరడానికి కూడా అదే మహాశక్తి పక్షులలో కూడా ఉన్నది అదే మహాశక్తి పశువులలో ఉన్నది అదే మహాశక్తి సకల మానవుల ఎందుకు ఉన్నది ఆ మహాశక్తికే దేవుడు అని పేరు మన వాళ్ళు దేవుడు అంటే ఉపాసన కోసం రూపం ఇచ్చారు మహర్షుడు ఈ మహాశక్తి అంటే వీడు వల్ల వదలే వీడు నామరూపాలకు అలవాటు పడి ఉన్నాడు వీడు ఉపాసన చేసుకుంటాడని ఓ రూపం కోసం ఇచ్చారు రూపం ఉపాసకానం కార్యార్థం బ్రహ్మను రూపకల్పన ఉపాసన కోసం బ్రహ్మకి రూపాన్ని కల్పించుకోరా నటే రూపం నచాకారహ నాయుధాన్ని నచాస్పదం దేవుడికి ఓ రూపం ఆయనకు ఒక నాయుధాలు ఆయన ఓ బిల్డింగ్లో ఉండడము ఒక స్థానంలో ఉండడము అలా ఉంటుందా అలా ఉండదు దేవుడు సర్వవ్యాపకుడై ఉంటాడు ఆ మహాశక్తి రూపంగా ఉంటాడు సో అంతేగాని ఒక రూపాన్ని కాదు ఆ రూపాన్ని మీరు ఇస్తే ఉపాసన చేయడం కోసం ఇచ్చారు ఈ రూపంగా ఉపాసన చెయ్యి అని ఇచ్చారు ఇస్తే వీడేం చేశాడు తన యొక్క ఒక రూపాన్ని ఆరోపించుకుని ఆ దేవునికి ఒక రూపాన్ని ఉపాసన కోసం స్వీకరించి అక్కడతో ఆకుండగా పేరుకు పెత్తనం ఇస్తే తలంతా గురిగి పెట్టిందని సామితో ఉంటుంది వీడు మనశ్శుద్ధి కోసం ఉపాసన చేసుకుంటాడు అని చిన్న ద్వైత భావాన్ని ఒకటి పెట్టి నువ్వు ఉపాసన చేసుకురానన్నా అని ఒక రూపాన్ని కల్పించిస్తే వీడు పెత్తనం చేతుల్లోకి తీసుకుని ఆ రూపానికి చెలవలు పొలవులు కల్పించేసి అలా పెంచుకుంటూ పోయాడు వేదము ఒకప్పుడు ఒక్కటే వేదముండేది ఆ వేదము పరబ్రహ్మ బ్రహ్మను బ్రహ్మదేవుడి నుంచి ఆవిర్భవించింది వ్యాసుడు ఆ వేదాన్ని నాలుగు కింద విభాగం చేశాడు వ్యాసుడు ఆయన వేద వ్యాసుడు అంటే వేదానికి విభాగం చేసిన ఆయన బ్రహ్మదేవుడు వ్యాసుడి ముందుకివాడా తర్వాత వాడా తర్వా వ్యాసుడికి ముందున్నవాడు బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుడు వ్యాసుడు తర్వాత ముందు వాడు కదా వ్యాసుడు విభాగం చేశాడు విభాగం చేసే ఆయన ఏమన్నాడంటే ఈ నాలుగు వేదాలుగా నేను విభాగం చేశాను ఈ నాలుగు వేదములు ఆ బ్రహ్మదేవుని ముఖం నుండి వచ్చినవి అన్నాడు అంటే నా ఇప్పుడు నాలుగు భాషలు నేర్చుకున్నాడు అనుకోండి ఆయనకి నాలుగు నోళ్ళు నాలుగు తలలు ఉంటాయా ఒకే నోరు ఒకే తల ఉంటే నాలుగు నోళ్ళు నాలుగు తలలు ఉండక్కర్లా ఇదిగో ఇది పేరుకి పెత్తనా అంటే మేము నేను సామెత ఇప్పుడు అర్థమైనా మీకు నాలుగు ముఖాలంటే వీడి సినిమాలో అత్తముఖాలు పెడతారు నాలుగు ఒక ఒరిజినల్ ముఖం మూడు అత్తముఖాలు తగ్గిస్తాయి అది సినిమా డైరెక్టర్ హీజ్ హీ ఈజ్ ఒ బ్లైజ్ టు డూ ఆల్ దాట్ ఎందుకంటే సినిమాలో మీకు రూపమే ప్రధానంగా ఉంటుంది కనుక ఏదో చేయాలి అలాగే మీరు చేసే అక్కర్లేదు ఇది నాట్ నెససరీ ఫిజికల్గా అలాగే అక్కర్లేదు పోని ఉపాసన కోసం నాలుగు ముఖాలు మీరు భావన చేశారండి ఇంకొకటి తెలివైన వాడు ఎవరన్నాడంటే ఓ కథ పెట్టాడు ఆ కథలో ఎవరన్నాడంటే ఒరిజినల్గా ఐదు ముఖాలు ఉండేవి ఒకటి పోయింది నాలుగు మిగిలే చూడండి వాడు తెలియని చెట్లే ఆ ముఖం ఎందుకు పోయిందిరా అంటే దాంట్లో చాలా మతలం ఉంది రాజే కాదా అది వీడి మనస్సులో ఉండే సంస్కారాలన్నీ అక్కడ ఆరోపించి ఓ కథ అల్లాడు ఆ కథ చెప్పడానికి వినడానికి కూడా అంత శోభగా ఏముండదు ఎందుకండి వెళ్ళాను సో ఎనీవే కాబట్టి ఒక మహాశక్తి అది దేవుడంటే దేవుడంటే మీరు ఇలాగ చెలవలు బలవలు కథలు కల్పించుకుని కూర్చుంటే వాట్ యూ గెట్ అవుట్ ఎఫెక్ట్ నథింగ్ చాలామంది మహాత్ములు ఈ పరిస్థితి మీద తమ యొక్క అసంతృప్తిని వ్యక్తం చేశారు నేను వారి దారిలో నడుస్తూ నేను వ్యక్తం చేస్తున్నా ఎవడో ఇలాంటి వాడు ఒకళ్ళు ఉంటాడు ఒకళ్ళ ఇద్దరూ ఉంటారు అందరూ ప్రవాహంలో పోయి వెళ్ళే ప్రవాహానికి ఎదురీత ఎదురు ఇది వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఒకళ్ళ ఇద్దరూ ఉంటారు ఈ ఎదురీత అనే నాకెందుకునో అలవాటైంది ఎదురీత మేము చిన్నప్పుడు కాలంలో ఎదురీది వాళ్ళం వాళ్ళు ఈదివాళ్ళం కాదు వాళ్ళు ఎదురాలకే ఉంది గట్లో ఏముంది కష్టం అలా ఏదక్కర్లా అలా ఉంటే పోవచ్చు ఎదురు ఇది అదే అలవాటు ఎనీవే కాబట్టి ఆ మహాశక్తి ఉన్నది ఆ మహాశక్తి అంటే మీ స్పీచ్లో ఆ మహాశక్తి ఉన్నది మీ చూపులో మీ సర్వమునందు ఆ మహాశక్తి ఉన్నది ఆ దైవత్వం అంతా కూడా మీ దేహంలో నిండి ఉన్నది మీ మిత్రుడి యొక్క దేహంలో మీ సోదరుడి దేహంలో మీ బంధువుల దేహంలో కూడా ఆ దైవ నిండి ఉన్నది మీ శత్రువు యొక్క దేహంలో కూడా ఆ దైవీ శక్తే నిండి ఉన్నది అంచేతనే సోదరులతో దెబ్బలాడకూడదు డబ్బు కోసం దెబ్బలాడుకోండి ఏదో వెయ్యి రూపాయలు టూ టూగా పొలం వాడేపుచ్చుకుంటాడు మనం నాకు తక్కువ ఎవరా తమ్ముడు నువ్వు ఎక్కువ తీసుకో అనాలి కానీ అదిగో వాటా ఫారా వచ్చింది అనుకో నేను శాన్ ఫ్రాన్సిస్కో వెళ్ళాను వెళ్తూనే ఎయిర్పోర్ట్ నుంచే భిక్షకి ఎందుకంటే భిక్ష అయిపోయినప్పటికే ఎయిర్పోర్ట్ నుంచే ఓ సజ్జనుడు భిక్షకి పిలిచాడు సరే ఎయిర్పోర్ట్కి వచ్చాడు అతను ఆ కారులో కూర్చొని ఇంటికి తీసుకెళ్ళాడు నేను కారులో వెళ్తుంటే అన్నాను ఏమయ్యా ఊరు కానీ ఊరు దేశం కానీ దేశం ఇక్కడికి రాగానే ఎయిర్పోర్ట్కి వచ్చావు నాకు భె నాకు భిక్ష పెట్టడానికే వచ్చావా అంటే అవును స్వామీజీ అంటే నేను కౌకులించుకోవాలన్న ఆనందం కలుగుతుందా ఈ నా మీద నీకు ఎందుకింత ప్రేమ సరే చేదేదో మహాదేవుని యొక్క అనుగ్రహం తప్ప వేరే ఏమీ కాదు పదాన్ని ఇంటికి వెళ్ళి భోజనం చేశాం భోజనానికి భోజనం అయిన తర్వాత ఈ ఈ మాట మాట అయిన తర్వాత స్వామీజీ నాకు చిన్న సలహా కావాలి చెప్పండి ఆ ఏమిటో చెప్పు మా పెద్దన్నయ్య ఊళ్ళో ఉన్నాడండి విలేజ్లోనూ మా అందరూ ఆస్తి ఆయనే అనుభవించేస్తున్నాడు మాకేమీ ఇవ్వట్లేదు సరిగ్గా ఇవ్వడు ఎప్పుడు చెప్పినా వర్షాలు పడలేదని వేడాదంటాడు వర్షాలు బాగా ఎక్కువైపోయేది ఎక్కువ వేడదంటాడు అసలు ఏమి ఇవ్వడు కడికి కడిగి ఓ రూపాయల చేతిలో పెడతాడు లేకపోతే వెయ్యి రూపాయల చేతిలో పెడతాడు మామూలుగా వాకబు చేస్తే ఆయన ఇచ్చిన దానికంటే ఒక పది రెట్లు ఎక్కువ ఆదాయం వస్తుందనో ఐదు అలా ఇస్తారు అలా చెప్తున్నారండి ఇప్పుడు నేను ఏం చేయాలండి అని సలహా చెప్పాడు నేను ఆయన్ని కన్ఫ్రాంట్ చేయాలా అక్కర్లేదా నేను అన్నాను ఏమండి ఈ మీరు అద్దీకుంటున్నారా ఈ మీ స్వంతిల్లేనా అని అడిగాను అప్పుడు నా స్వంతిల్లేనండి మాకి పేమెంట్ అయిపోయిందా ఇంకా ఉందంటే అయిపోయిందండి ఇంటెల్ లో పనిచేస్తున్నాడు ఇంటెల్ నన్ను ఇంటెల్ తీసుకెళ్ళి చూపించడుకుంటాను నీకెందుకయ్యా మీ పెద్దన్నగారు కదా పెద్దన్నగారంటే తండ్రితో సమానం అని శాస్త్రాలు చెప్తున్నాయి జ్యేష్ట భ్రాత తండ్రితో సమానం అని ఆయన ఆయన భార్య ఆయన పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు పల్లెటూళ్ళు నీకేం లోటు ఆయన ఇచ్చిన రూపాయలు ఎన్ని రూపాయలు పోగేస్తే ఓ డాలర్ అయ్యాను యాభై రూపాయలు లెక్క పెడితే ఇక్కడ ఓ డాలర్ అయ్యాను నువ్వు కాఫీ తాగడానికి చాలా డాలర్ స్టార్ బట్స్ కాఫీ తాగాలంటే టూ పాయింట్ ఫైవ్ డాలర్స్ ఉంటే కానీ పని అవ్వదు ఏమి లెక్కది ఆయన ఆయన ఇచ్చింది ఏదో నువ్వు పుచ్చుకుని ఒక ఆశీర్వచనంగా స్వీకరించి ఆయనను అశ్రాంతి చేయకూడదు ఎప్పుడు డబ్బు కోసం డబ్బులు అడగకూడదు ఆయనకుండే ఆ గుణదోషాలు ఆయనకే వదిలిపెట్టాయి ఆయనే తెలుసుకుంటాడు ఎప్పటికైనా నీ వైపు నుంచి అటువంటి ప్రెషర్ ఏం ప్రేమగానే ఉండు తర్వాత నీ భార్యకు అవసరమైతే నువ్వు నచ్చజెప్పు తప్ప ఆవిడికి సపోర్ట్ ఇవ్వే అంశంలో కూడా ఎందుకంటే ఒక ఇది ఎవరిలో అది కూడా చెప్పాను చెప్తే సరే నేను శాన్ ఫ్రాన్సిస్తో వన్ వీక్ పాఠం అయిన తర్వాత నేను ఇది చెప్పి ఇంకా మనం ఎక్కువ చెప్పాం కదా కొద్దిగా చెప్తాం వాళ్ళ దర్శనలు విషయం కదా మీరు ఈ నుంచి నువ్వు నీ భార్య తప్పనిసరిగా క్లాసులకి రెండు అయ్యాయా అని చెప్పాను వేరు చూడము నీ వన్ వీక్ అయిపోయి నా దారిని నేను వచ్చేస్తుంటే స్వామీజీ మీ సలహా నాకు చాలా బాగా నచ్చింది నేను చాలా ఆలోచించాను దాని మీద నేను దాన్ని పాటిస్తున్నాను అని చెప్పాడు నీకు శుభముఖలు కూడా ఇంటలవాడు నీకు ప్రమోషన్ ఇస్తే మీ అన్నయ్య ఎంత వ్యవసాయం చేసి ఇవ్వగలుగుతాడయా వీళ్ళు ప్రమోషన్ ఇచ్చిందంతటి డబ్బు విషయం అలా ఉండకూడదు డబ్బు దానికోసం డబ్బులు ఆడకూడదు సో శత్రువుని మీరు ఎవరైతే అనుకుంటున్నారో ఆ శత్రువులందు కూడా ఆ దైవీ శక్తి ఏగలదు అని దర్శించి ఆ సర్వాత్మ భావంలోకి వెళ్ళిపోవాలి ఈ ఈ సృష్టిలో శత్రువులు ఎవళ్ళు లేరు దైవత్వమే సర్వము వ్యాపించి ఉండదు ఎప్పుడైతే మీరు ఆ సర్వాత్మభావానికి సర్వవ్యాపకమైన దైవత్వానికి అంధులుగా అయిపోతారో అంటే కళ్ళు కళ్ళుతో చూడలేకపోతారో ఆ సత్యాన్ని అప్పుడు మాత్రమే మీకు శత్రువులు మిత్రులు అనేవాళ్ళు కనపడతారు కాబట్టి మీ హృదయాలను ఆ దైవీ భావనతోటి నింపేసుకోవాలి సర్వాత్మ భావంతో నింపేసుకోవాలి తప్ప వీడు నావాడు వీడు పైవాడు అనేటువంటి ఫీలింగే ఉండకూడదు కాబట్టి నేను ఫలానావాణ్ణి అనే పరిచ్ఛిన్న భావాన్ని తోసిపుచ్చి నేను సర్వాత్మరూపుడను అనే సర్వాత్మ భావంలో మనిషి నిలిచి ఉండాలి అది ఈ మూడు దృష్టాంతాల ద్వారా ఆ మెసేజ్ అలా వస్తోంది ఏం స్థితికాలే తావత్ సామాన్య విశేష అవ్యతిరేకాత్ బ్రహ్మైకత్వం శక్యం అవగంతుం చూడండి ఆభరణ ప్రపంచం తీసుకోండి మీరు ఒక పదివేల ఉన్నాయి ఈ పదివేల ఆభరణాలన్నీ తయారు కాకముందు బంగారంలో ఒకే ఒక బంగారంగా ఉండినవి అని తెలుసుకోవడానికి పెద్ద తెలుగుతేటలు అక్కర్లేదు ఈ పదివేల ఆభరణాలు చేరిపించేసి ఒకే ఒక బంగారపు ముద్దగా చేసేస్తే ఇంకా ఆభరణాలు ఏముండవు బంగారం ఒక్కటే మిగులుతుంది అని కూడా మీరు తేలిగ్గా తెలుసుకోగలుగుతారు మీ తెలుగుచేటలు ఎక్కడ అవసరం అవుతాయంటే స్థితి కాలంలోనే అవసరం అవుతాయి స్థితి కాలంలో పదివేల ఆభరణాలు కనపడుతూ ఉంటాయి మీకు స్థితి స్థితి కాలంలో కనబడితే వాటి ఎడల ఏ రకమైన వ్యామోహము లేకుండగా ఇవన్నీ ఒకే బంగారము అని మీరు తెలుసుకోవాలి అలా తెలిసింది స్థితి కాలంలోనే మీ వివేకాన్ని చూపించాల్సి ఉంటుంది సాధారణంగా ఈ బంగారము శంకర్లు తక్కువే చెప్పారండి దానికి వేదాంతులు ఆధునిక కాలంలో ఎక్కువగా వాడుతున్నారు పూజ్య స్వామిజీ వాడతారు భాగవతంలో వాడారు మీరు చూశారు కదా కనక అంటూ శృతిగీతంలో కూడా వచ్చింది సో స్త్రీలకి ఆభరణముల ఒకంత ప్రీతి సహజంగా ఉంటుంది దానికి విరోధం కాపుసం అండి తర్వాత ధర్మంలో కూడా ధర్మశాస్త్రాల్లోనూ సంస్కృతిలో కూడా స్త్రీ ఆభరణాన్ని ధరించటమని ఒక సంప్రదాయం ఉన్నది దానికి విరుద్ధంగా నేను మాట్లాడుతున్నానని అనుకునే సుమా అలా అనుకోకుండా దయచేసి అలా మీరు అనుకుని అనుకుంటారని నాకు తెలిస్తే నేను ఈ దృష్టాంతమే విడిచిపెట్టేయాల్సి వస్తున్నాను అప్పుడు నాకు ఇంకా మరో దృష్టాంతం వెతుక్కోవాల్సిన ఇబ్బంది ఏర్పడు ఉన్నాయి ఘటపట దృష్టాంతాలు సో ఘటపటక కటపటతో హై ఈ ఘటపటముల కటపట ఎప్పుడు ఉండేదేది కానీ ఆభరణములు బగారంటే కొంచెం వెళ్ళడానికి చెప్పడానికి కూడా బాగుంటుంది సో స్థితి కాలంలో ఇన్ని ఆభరణాలు ఉంటాయి ఇవన్నీ కూడా ఒకే బంగారము అని మీకు తెలియ తెలియాలి ఆ విధంగా దర్శించటం అభ్యాసం చేయాలి అయితే మీరు అనొచ్చు మేము అలాగే దర్శించుకున్నామండి అధ్యక్షుడిని దాన్ని వెంటబడుతున్నామండి అలా అనకూడదు ఎప్పుడైతే బంగారము అని మీరు అన్నారో బంగారమా అబో వద్దు మనకు వద్దు అన్నట్టుగా ఉన్నారు కాంచన్నంటే శ్రీరామకృష్ణ గారు అలా ఉండేవారు బంగారం అంటే ఆయన అలా దూరంగా పెట్టేవారు అసలు ముట్టుకునేవారు కాదు శ్రీకృష్ణుడు కూడా అదే ధోరణిలో మాట్లాడారు మన వాళ్ళు ఏం చేశారంటే శ్రీకృష్ణుడికి ఏమీ సంబంధం లేనివన్నీ ఆయన నెట్టి పెట్టి చాలా గడబడ చేసి పెట్టారు ఈవేళ ఒక ఆయన ఈవేళ నేను టీవీలో చూశాను పెద్ద హోలీ సందర్భంగా భాగవతం చెప్తున్నాడు ఆయన హోలీ సందర్భం సో ఆయన మామూలుగా భాగవత శ్లోకం చదివి దానికి ఏదైనా వ్యాఖ్యానం చేయొచ్చు కదా అలా చేయట్లేదు రాధే రాధే రాధే రాధే అంటూ ఉంది కూర్చుని కూర్చునే ఊగిపోతున్నాడే పోనీ ఆయన అలాగా భాగవతంలో రాధనే మాట ఎక్కడా ఉండదు యూటోప్ ఇచ్చి రాధే రాధే రాధే అని ఊగిపోతున్నాడు ఊగిపోతుంటే ఆడియన్స్ సమృద్ధిగా ఉన్నారు దాంట్లో ఒక డ్యాన్స్ ఫ్లోర్ కింద ఏర్పాటు చేశారు ఈ క్లబ్బుల్లో డ్యాన్స్ ఫ్లోర్లు ఉంటాయి చూడండి అలాగా డ్యాన్స్ ఫ్లోర్ కింద ఏర్పాటు చేస్తే అక్కడ ఒక యాభై వంద మంది యువతులు డ్యాన్సులు చేసేస్తున్నారు ఈయన వాళ్ళని రెచ్చగొట్టేస్తున్నాడు వాళ్ళు ఊరికే రెచ్చిపోతే డ్యాన్సులు చేసేస్తున్నారు ఈ ఆడియన్స్ అందరూ దప్పట్లు కొట్టేస్తున్నారు ఏమండి ఇదంతా ఈ గలాభ అంతా కూడా ఇదంతా శ్రీకృష్ణుడు బోధేది శ్రీకృష్ణుడు ఏమన్నా వాళ్ళ ఇంతకీ ఈ కథంత ఏం చేశానంటే వాళ్ళందరూ కూడా చక్కగా ఆభరణాలు అలంకరించుకుని ఉన్నారు ఇదే శివాళ్ళందరూ ఈ మహాత్ముడు కూడా కొద్దో గొప్ప బంగారం వెళ్ళో మాలనండి గోలుస ఉంది చెవులకు ఏదో పెట్టాడు చేతులకు ఏదో కంకణాలు పెట్టాడు ఈయనో ఇంత బంగారం ఈయనమేసుకుని ఉన్నాడు శ్రీకృష్ణుడు ఇదంతా శ్రీకృష్ణుడి పేరు మధ్యలో కన్నయా కన్నయా అంటూ అది కూడా వస్తుంది సో కన్నహయా అంటో ఏదో శ్రీకృష్ణుడు ఏమని చెప్పాడండి సమలోష్టాశ్మ కాంచన అని చెప్పాడు అసలు సంబంధం ఉందా నాకది గుర్తుకొచ్చి ఏమ మీరు శ్రీకృష్ణుడి పేరు చెప్పి ఇంత గడబిడ చూస్తున్నారు సమలోష్టాశ్మ కాంచన అని జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ పోతస్థో విజితేంద్రియ ఇంకేమవుతుంది సమ సమలోష్టాశ్మ కాంచన యోగి జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ జ్ఞానము విజ్ఞానము ఈ రెండింటితోటి కడుపు నిండిపోయిన వాడు సో ఆ యోగి సమలోష్టాత్మ కాంచన బంగారమన్నా బిడ్డ ముక్కన్నా ఒక్కటే కాబట్టి బంగారం వెంటబడకూడదు బంగారం కాంచనమునందు అటువంటి త్యాగభావమే ఉంద కాబట్టి ఎనివే కనుక ఆ మహాసామాన్యంలో సర్వము అంతర్గా స్థితి కాలంలో ఏవం స్థితి కాలే కాబట్టి ఆభరణములన్నీ కనబడుతున్నా కూడా ఇదంతా బంగారం తప్ప వేరేమీ కాదు ఇన్ని ఆభరణాలు ఎక్కడున్నాయి ఇదంతా బంగారమే నాకు స్వామీజీ మీరు ఉంగరం తీసుకోండి ఏ ఎందుకో ఉంగరం బంగారం అదంతా బంగారమే పోలే బంగారమే తీసుకో బంగారం ఎందుకు పోనీ మెడలోకి ఏదైనా గొలుసు తీసుకో ఎందుకే గొలుసుకు అది బంగారమే కా నువ్వు గొలుసు గొలుసు అంటావు తప్ప అది బంగారమే కదా పోనీ ఆ బంగారమే తీసుకోవా నూనా బంగారం ఉంటుంది కాంచెం తీ సో స్థితి కాలమునందు కూడా ఉత్పత్తి ప్రళయములందు ఏకత్వం తెలుస్తూనే ఉంటుంది స్థితికాలంలో కూడా సామాన్యములని మీరు శబ్ద సామాన్య ఈ సామాన్యం ఆ సామాన్యం అనేక సామాన్యాలు ఉంటాయి ఆ సామాన్యములన్నింటి రూపంగా పరబ్రహ్మ పరమాత్మయే గలదు ప్రతి సామాన్యంలోనూ అనేక విశేషాలు అంతర్గతమై ఉంటాయి ప్రతి సామాన్యంలోనూ సో ఆ విశేషములన్నింటి రూపంగా ఒకే పరబ్రహ్మ గలదు ఆ పరబ్రహ్మయే పరమాత్మ అది ఏ అని శక్యం అవగంతు అని తెలుసుకున్నట చాలా సరళము సంభవము అక్కడికి టాపిక్ అయిపోయిందండి సర్వాత్మభావం అనే టాపిక్ చాలా సాటిస్ఫాక్టరీగా మనం ఫినిష్ చేసాం ఇప్పుడు ఇంకో టాపిక్లోకి వస్తున్నాం ఈ టాపిక్ చాలా కాంట్రవర్షియల్ టాపిక్ రాబోయే టాపిక్ మీరు చాలా ఓపెన్ మైండ్ తోటి వినాల్సి ఉంటుంది ఎందుకంటే పీపుల్ ఆర్ హెవీ కండిషన్ కండిషనింగ్ లేకుండా ఉండడం అది సామాన్యమైన విషయం కాదు చాలా కష్టం కండిషనింగ్ ఉంటుంది ఇప్పుడు ఉదాహరణకి ఎవడైనా వచ్చాడనుకోండి మీ దగ్గరికి మీ దగ్గరికి వచ్చి ఏదైనా ఒక ప్రశ్న అడిగితే మీరు చెప్పి సమాధానం ఎక్కడి నుంచి వస్తుంది ఒక కండిషన్డ్ స్టేట్ ఆఫ్ మైండ్లో నుంచి వస్తుంది కాబట్టి కండిషనింగ్ లేకుండగా ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతా మీ పుత్రుడు అంటే నేను ఒక వ్యక్తిగతంగా జనరల్గా అడుగుతున్నాను మీ పుత్రుడు మీ ముందు వచ్చి నిలబడితే మీరు ఆ పుత్రుడితో మాట్లాడేప్పుడు కండిషనింగ్ ఉండి మాట్లాడతారా కండిషనింగ్ లేకుండా మాట్లాడతారా ఉండి మాట్లాడతారు భార్యతో కానీ భర్తతో కానీ కండిషనింగ్ ఉండి మాట్లాడతా సో ఈ విధంగా దేవాలయానికి వెళ్తే విత్ కండిషనింగ్ యుగం అండ్ సో ప్రతి సందర్భంలోనూ కండిషనింగ్ ఉండి తీరుతుంది కాబట్టి ఆ కండిషనింగ్ కనుక కండిషనింగ్ లేకుండా మనిషి ఉండడు మనిషి జీవించమే లేదు అసలు కండిషనింగ్ ఉంటుంది కానీ శ్రవణం చేసేప్పుడు ముందుకు మీరు కండిషనింగ్ లేకుండా చేయగలరా అన్నది ఇట్స్ ఎ ఛాలెంజ్ సో ఐఎమ్ పుటింగ్ దట్ ఛాలెంజ్ అప్ ఆన్ యూ నవ్ సో అసలు మంత్రం అందాము సయథ ఎక్కడైనా సరే సయథ అర్థం మీరు ఇంకా మళ్ళీ మళ్ళీ సందేహంలో పెట్టుకోద్దు సహా విసర్కుని విడతీస్తే సహాయథ సహ అంటే ఆ దృష్టాంతము యథా లోకంలో ఎల్లాగైతే అని అర్థం అది అది అర్థం అక్కడ తెలుగులో అలాగే రాస్తుందా అది ఎలాగంటే అది ఎల్లాగంటే అంటే అది అంటే ఏమిటి దృష్టాంతం దృష్టాంతం అది వ్యాఖ్యానంలో వస్తుంది యథ అంటే ఎల్లాగంటే అది ఎల్లాగంటే అన్నప్పుడు अदी दृष्टा चुप्त ये अोकाुभव कदा आर्द्रैधाग्ने अभ्याता पृथक् भूमा विन अभी दृष्ट इर्द्र एध अग्ने अग्नि अंत मंट ఆ మంట కట్టెలు ఉంటాయి ఏధాంశి అంటే కట్టెలు కట్టెల మంట పూర్వం వాళ్ళవి కట్టెల మంటలేగా గ్యాస్ మంటలు అవి వాళ్ళు ఎరగుద్రు మంటలు గ్యాస్ మంటలు వాళ్ళు ఎరగరు కట్టెల మంటే ఉండేది దృష్టాంతంగా ఈ కట్టెలు ఏధాంత కట్టెలు ఇవి పొడి కట్టెలైతే పొగ తక్కువ ఉంటుంది కట్టెలు పొడిగా ఉన్నాయనుకోండి డ్రైగా ఎండబెట్టిన కట్టెలైతే పొగ తక్కువ ఉంటుంది కడి కట్టెలైతే పొగ ఎక్కువ ఇవి తడి ఆర్ద్ర ఏధ అగ్ని తడి కట్టెలని మంట కింద పెట్టి తయారు చేసిన అగ్ని దాని నుంచి అది బాగా ప్రజ్వల చేశారు అభ్యాహితాలు బాగా గాలి ఊజి ప్రజ్వరళ చేస్తే అప్పుడు దాని నుండి ధూమములు వస్తాయి ఆ పొగలు ఎలా ముందు ఒక పొగలాగా దట్టంగా వస్తుంది ఆ పొగ లోపల నుంచి ఇంకొక దట్టమైన పొగ సపరేట్గా వస్తుంది మళ్ళీ అలా చూడలేదు మీరు ఎప్పుడు వేరువేరు పొగలు వస్తూ ఉంటాయి సో ఓ పొగ ముద్ద వస్తుంది మేఘం కింద అది కొంచెం పైకి ఎక్కేప్పటికి మళ్ళీ లోపల ఇంకో గట్టిలోంచి పొగంతా డెవలప్ అయ్యి ఇంకో మళ్ళీ రౌండ్ పొగ కింద వస్తుంది అలాగా ముద్దల ముద్దలుగా పొగలు వస్తాయి పృథక్ ధూమాహ అది దృష్టాంతం ఓకే వెరీ ఇంట్రెస్టింగ్ దృష్టాంతం ఏం వై వానుంటే పక్కన అచ్చుంటే అది వై అయిపోతుంది పక్కన అచ్చుంటే మా అచ్చు లేకుండా ప్రతి చోట పిడుక్పి బియ్యానికి ఒకే ముందర ఒక అచ్చుంటే వై అవుతుంది అరే అరే అంటే అర్థం ఏంటండి అరే అంటే అరే మైత్రేయి ఓ మైత్రేయి అని ప్రేమతో పిలిచి చెప్తున్నాడు ఆయన అస్య మహతో భూతస్య నిశ్వసి యేదర్వేద సామవేద అథర్వాంగిరస ఇతిహాస పురాణం విద్యా ఉపనిషద అక్కడ విద్యార్లది ఏకవచనం అవడానికి వీల్లేదు ఎందుకంటే ఏకవచనం అయితే సంధి అయిపోవాలి సంధి చేయలేదు కాబట్టి విద్యాహని భోజనం అవ్వాలి నాకు తోచేయి కింద భాష్యకారులు ఏమంటారో చూద్దాం శ్లోకా సూత్రాన్ని అనువ్యాఖ్యానాన్ని వ్యాఖ్యానాన్ని అశైవైతాన్ని నిశ్వసి ఇది ఏకజీవవాదం ఒకే జీవుడు ఉన్నాడు అది ఎలాగంటే మనం మేమందరం ఏమిటని మీరు అంటారేమో నేను మీకు ఒకటి చెప్తా దేర్ ఇస్ ద సింగిల్ లైఫ్ అని అప్పట్లో ఒకసారి మన శర్మగారు నాకు పేపర్ కటింగ్ తీసుకొచ్చి నాకు గుర్తుంది ఇప్పటికే ఆ కటింగ్ ఎక్కడో ఉంది ఆ కటింగ్లో చెప్పిన అదే టైమ్స్ ఆఫ్ ఇండియాలో కటింగ్ ఏదో టాకింగ్ త్రీ అనో ఏదో పేరు పెట్టి టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఏదో సమ్ కైండ్ ఆఫ్ స్పిరిచువల్ మ్యాటర్స్ వేస్తూ ఉంటాడు అప్పుడప్పుడు మంచి వేస్తూ ఉంటాడు హిందీలో కూడా లాస్ట్ పేజీలో ఆ మైలాపూర్లో ఎవరిలో చెప్పింది నిజం వేస్తూ ఉంటుంది రిలీజియన్గా ఉంటుంది ఇది కొంత స్పిరిచువల్గా ఉంటుంది టైమ్స్ ఆఫ్ ఇండియాది స్పిరిచువల్ బాగా గుర్తించారాయినా సో మీకు నేను చెప్తా చూడండి మీ దేహంలో సెల్స్ ఉన్నాయి సెల్స్ అంటే ఏమిటో తెలుస్తున్నా సెల్ అంటే ఇప్పుడు ఈ గోడలో ఏమున్నాయి ఇటకలు ఉన్నాయి ఆ ఇటకలకి సెల్ అంటారు ఎందుకంటే గోడని మీరు విడదీసుకుంటూ పోతే పగల కొట్టుకుంటూ కాదు విడదీసుకుంటూ పోవాలి పగల కొట్టుకుంటూ పోతే బూతిదే అనేది వస్తుంది అలా కాదు విడదీసుకుంటూ పోతే ఏమొస్తాయి కిటకలు వస్తాయి అలాగే దేహంలో సెల్స్ ఉంటాయి సెల్ సెల్ మీద సెల్ సెల్ మీద సెల్ పెడితే ఆ దేహం నిర్మాణం ఇప్పుడు హార్ట్ ఉందనుకోండి హార్ట్ మజిల్ అది ఒక ప్రత్యేకమైన సెల్స్ అన్నీ కలిసి హార్ట్ మజిల్ అవుతుంది బ్రెయిన్ అవి ఇంకో రకం సెల్స్ న్యూరాన్స్ అనే సెల్స్ అన్నీ కలిసి బ్రెయిన్ అవుతుంది మజిల్ కండరాలు అన్ని సెల్స్ ఎముకలు కూడా సెల్సే కాల్షియం ఎక్కువగా ఉండే సెల్స్ తోటి ఎముకల నిర్మాణం అవుతుంది ఎముకల మధ్యలో మూలుగు అని ఉంటుంది అది కూడా సెల్స్ మొత్తం బాడీ అంతా సెల్స్ అండి దానికి తెలుగులో అనువాదము కణములు అంటారు జీవ కణములు ఎందుకంటే మళ్ళీ ఈ యాటమ్స్ అన్ని కూడా అవి కూడా ఉంటాయి కనుక ఇది లైఫ్ ఉంటుంది ఆ సెల్లో జీవ కణములు అని ఉంటాయి కాబట్టి జుట్టుందనుకోండి కణములు జీవ కణములు నెయిల్స్ కణములు సో అరికాలు కణములు బ్రెయిన్ ఈ డెప్ప కణములు ఆ డెప్ప లోపల ఉండేటువంటి గుజ్జు కణములు అంతా జీవ కణములే ఓకే అండి ఆ జీవం పోతే ఈ కణాలన్నీ తీసుకెళ్ళి నిప్పులు పెడితే అవుతుంది బూడిద అవుతుంది ఎన్ని జీవకణములు ఉన్నాయో మీకు అసలు ఏమైనా ఐడియా ఉందా ఫిఫ్టీ ట్రిలియన్ లివింగ్ సెల్స్ ఉంటాయి ఫిఫ్టీ ట్రిలియన్ ఏమండి ఇవి కాకుండా మీ స్టొమక్లో బిలియన్స్ ఆఫ్ అదర్ సెల్స్ బ్యాక్టీరియల్ సెల్స్ ఉంటాయి అవి మీరు కాదు అవి మీరు కాదు ఇంకేవో బిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియల్ సెల్స్ ఉంటాయి మీ స్కిన్ మీద బిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియల్ సెల్స్ ఉంటాయి మీరు పీల్చే గాలిలో బిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియల్ సెల్స్ లోపలికి వెళ్తూ ఉంటాయి బయటకు వస్తూ ఉంటాయి స్వామిజీ అంటారు పుచ్చు స్వామిజీ యూ నాట్ బ్రీద్ ఇన్ ఎయిర్ యూ బ్రీద్ ఇన్ ఎ సొసైటీ అని అంటారు అంటే ఆయన ఇంకా బాగా చెప్తారు బ్యాక్టీరియా తాతలు తండ్రులు కొడుకులు ఇంకా చిన్న పిల్ల బ్యాక్టీరియాలు మొగ బ్యాక్టీరియాలు ఆడ బ్యాక్టీరియాలు వాళ్ళ వంశం ఈ వంశం ఆ ఇవన్నీ మీరు పీల్స్తూ ఉంటారు మళ్ళీ అవన్నీ పైకొస్తూ ఉంటారు ఈ రకంగా మీ దేహంలో నేను అన్నదగ్గరీ ఏది లేదు ఇవన్నీ కలిసి నేనైంది కానీ ఇప్పుడు మీ దేహంలో ఎన్ని జీవులు ఉన్నారు ఎన్ని లైఫ్ ఫార్మ్స్ ఉన్నాయి ట్రిలియన్స్ ఆఫ్ లైఫ్ ఫార్మ్స్ అదే కానీ అవన్నీ కలిపి నేనులు ఎన్నున్నాయి ఒకే నేను ఉన్నది ఒకే నేను ఉన్నది ఇప్పుడు మీరు ఒక సెల్ని లాగా సపరేట్ చేసి మైక్రోస్కోప్ కింద పెడితే ఆ సెల్ అలా కదులుతో అది లైఫ్తో కనపడుతుంది అది మీ దేహం నుంచి వచ్చిన సెల్ అది ఇండిపెండెంట్ లైఫ్ ఫామ్ అది ఇప్పుడు మీ రక్తం ఇచ్చారనుకోండి ఇంకొకటికి ఆ రక్తంలో కొన్ని బిలియన్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి అవన్నీ వాడి దేహంలోకి పోతాయి కాబట్టి ఇన్ని బిలియన్స్ ఆఫ్ లైఫ్ ఫామ్స్ అన్నీ కలిపిన సమాహారం ఏదైతే కలదో దానికి నేను అని పేరు కావండి ఇది పిండాండంలో వ్యవస్థ యథా పిండాండే తథా బ్రహ్మాండే ఈ బ్రహ్మాండంలో కూడా పరిస్థితి అంతే ఇప్పుడు మీలో ఒక తెలివి ఉన్నది నాలో ఒక తెలివి ఉన్నది మనందరిలో వేరువేరుగా తెలుగులు ఉన్నట్లుగా అనిపిస్తుంది కానీ మనందరిలో ఉన్న తెలుగులు అన్నీ కలిపి ఒకే మహా తెలివిలో అంశములు అంటే ఏమిటి అంటే ఏమిటి ఉన్నది ఒకే ఒక మహా తెలివి ఉన్నది మీకు దీనికి ప్రాక్టికల్గా కూడా చూడచ్చు మీరు ఎలాగంటే ఇప్పుడు ఎలక్షన్ నెగ్గుతారు పెద్ద మెజారిటీతో నెగ్గారంటే దాని అర్థం అక్కడ ఉండే పది కోట్ల మంది జనులు అందరికీ ఒకే ఆలోచన ఉన్నది అని మీకు స్పష్టం కాలేదు ప్రాక్టికల్గా సో అదేవిధంగా ఇప్పుడు ఒబామా గారు నెగ్గినప్పుడు మొత్తం అమెరికా దేశస్తుల్లో మెజారిటీ పీపుల్ దే ఆల్ వాంటెడ్ ఓన్లీ వన్ థింగ్ అండ్ దట్ ఈజ్ ఒబామా ఇప్పుడు యూపీలో ములాయం సింగ్ దే ఆల్ వాంటెడ్ ఓన్లీ ములాయం సింగ్ దట్స్ వై హీ గాట్ ఎలెక్టెడ్ సో ఇ దట్ ఈజ్ వాట్ ఈజ్ కాల్డ్ కంబైన్డ్ విల్ అలాంటిది ఒకటి ఉంది కదా సో అదేవిధంగా ఈ సకల జగత్తులో ఎన్ని ప్రాణులైతే ఉన్నాయో వీటన్నిటి ఎందు ఏ ఇంటెలిజెన్స్ ఉన్నదో ప్రాణుల్లో ఇంటెలిజెన్స్ ఉంటుంది తెలివితేటలు ఉంటాయి బ్యాక్టీరియాలో ఉంటాయి తెలివితేటలు పెద్ద పెద్ద ఏనుగు మొదలైన ప్రాణుల్లో కూడా ఉంటాయి ఇక మనుషుల గురించి చెప్పేది ఏమున్నది ప్రతి మానవులలో తెలివితేటలు ఉంటాయి మనం పిచ్చివాళ్ళు అనుకుంటాం వాళ్ళలో కూడా తెలుగుచేట్లు ఉంటాయి మనకి నచ్చుబాటు అవ్వకపోవచ్చు వాళ్ళ తెలివితేటలు వాళ్ళ తెలివితేటలు వాళ్ళకి నచ్చుబాటు అయిపోతూ ఉంటాయి అంచేతనే పిచ్చివాళ్ళు పిచ్చి వాళ్ళ గురించి చుట్టూ ఉన్న వాళ్ళు తప్ప పిచ్చివాళ్ళు తమ గురించి తాము పెద్ద దుఃఖించరు ఎందుకంటే వాళ్ళ తెలివితేటలు వాళ్ళకి సరిపడతాయి వాళ్ళ తెలివితేటలు మనకి సరిపడవు కాబట్టి మనం దుఃఖిస్తాం కాబట్టి ప్రపంచంలో అందరూ తెలియగలవారే ఈ సకలములైన తెలివిలు అన్నీ కలిపి ఒక మహా తెలివి ఆ మహా తెలివికే హిరణ్య అని పేరు హిరణ్య గర్భుడు సమష్టి బుద్ధి శక్తి స్వరూపుడు కాస్మిక్ విల్ అని పేరు కాస్మిక్ ఇంటెలిజెన్స్ అని పేరు హిరణ్య ఆ హిరణ్య వేదంలోనూ ఉపనిషత్తుల్లోనూ ఆయన హిరణ్య గర్భుడు అంటారు ఆయనకే పురాణాలలో బ్రహ్మదేవుడు కాబట్టి మీరు హిరణ్య గర్భుడు అంటే ఏమిటో ఈయన అస్తమానం హిరణ్య మీరు అనుకోవద్దు బ్రహ్మదేవుడే హిరణ్య బ్రహ్మదేవుడే బ్రహ్మదేవుడు తెలియనివాడు ఎవడో ఉండడు ఎందుకంటే బ్రహ్మదేవుడు తెలియబోటండి వాళ్ళు ముగ్గురు ఉన్నారు కదా వాళ్ళలో ఒకడు అని అందరికీ తెలుసు ఏదో ఇప్పుడే వస్తుంటే హలో చెప్పు వచ్చినట్టుగా కూడా చెప్తారు ఇప్పుడే నేను హలో ఉన్నానండి బ్రహ్మదేవుడికి అన్నట్టుగా అది సో హిరణ్య పురాణాల్లో ముగ్గురు ఉంటారు ఉపనిషత్తుల్లో ఒక్కళ్ళే ఉంటారు ముగ్గురు ఉండరు ఆ ఒక్కడికే హిరణ్య అని పేరు వెరీ ఇంట్రెస్టింగ్ ఉపనిషత్తుల్లో ముగ్గురు ఉండడం ఒకళ్ళే ఉంటారు ఆ ఒక్కడే హిరణ్య విష్ణు అన్నా హిరణ్య గర్భుడే బ్రహ్మదేవుడన్నా ఆయనే శివుడన్నా ఆయనే లేదా మీరు ఆ హిరణ్య పరబ్రహ్మ నుంచి వచ్చాడు నిర్గుణ పరబ్రహ్మనుండి ఆ నిర్గుణ పరబ్రహ్మయే విష్ణువు అని మేము అనుకుంటాం అనుకోవచ్చు మేము శివుడు అనుకుంటామని వాళ్ళు వేరే ఉన్నారు వాళ్ళు అనుకోవచ్చు ఈ జగడా ఇది తండ్రి జగడా కాదు ఇది అలా సాగిపోతూ ఉంటుంది సో ఈ విష్ణువు విష్ణువు శివుడు బ్రహ్మదేవుడు ఈ కథ పక్కన పెట్టి హిరణ్య గర్భుడు అని మీరు అనుక్కుని అక్కడితో ఆపేస్తే మీకు జగడా ఏమీ లేదు సరళంగా ఉంటుంది సో ఆ హిరణ్య ఆయనకి మహా ఇంటెలిజెన్స్ కదా ఆయనకి మహా ఇంటెలిజెన్స్ ఆయనకి ఇక్కడ ఈ మంత్రయాన్ని పేరిట్టిందంటే మహాభూతము అని పేరి భూతం అంటే భూతం ప్రేతం పిశాచం అది కాదు ఉన్నది ఏదో అది ఏ ఉన్నది ఎవరు ఉన్నది తెలివే కదండి ప్రజ్ఞానం కంటే వేరుగా ఏది లేనే లేదుగా మరి మీ తెలివి నా తెలివి ఆయన తెలివి అందరి తెలుగులు ఒకే తెలివి చేస్తే అది మహా తెలివి అది కాస్మిక్ ఇంటెలిజెన్స్ ఉన్నదేదో అదే మరి బ్రహ్మాండం మాట ఏమిటి అదే ఆ ప్రజ్ఞానం కంటే వ్యతిరేకంగా లేనే లేదు కాబట్టి ఉన్నదల్లా జ్ఞానము తప్ప ఇంకేదీ లేదండి సర్వము ఆ జ్ఞాన ప్రకాశంలోనే ఉంటాయి అదిగో ఆ మహాభవభూతం నుండి పుట్టేయి ఓ ఒక వేవు కింద వచ్చింది ఆ మహాభూతం నుంచి ఒక తెర ఒక తెర వచ్చింది తెర అంటే ఈ తెర కాదు ఒక ఒక ఉడుకు కింద వచ్చింది ఈ పొగ వస్తుంది ఒక ముద్ద పొగ ఒక తెర ఒక పెద్ద మహావేవు కింద వచ్చింది ఆ మహాభూతం నుంచి దానికే ఋగ్వేదము అని పేరు ఇంకోవేవ్ వచ్చింది యజుర్వేదము అని పేరు మరోవేవ్ వచ్చింది సామవేదము అని పేరు ఇంకొకటి వచ్చింది అది అథర్వాంగిరస దాన్ని వేదం అనలేదు మీరు వేదంగిలో ఎందుకంటే త్రయీ మూడు వేదాలు వేదాలు మూడు మరి అది అథర్వణ అథర్వాంగిరస అంట అథర్వణ మహర్షి అంగిరస మహర్షి కలిసి దర్శించినటువంటి మంత్ర బ్రాహ్మణ సముదాయము మరి దానికి వేద సముజ్ఞ లేదా అంటే పెట్టుకోండి వేదం అని పేరు మీరు ఉన్నది మూడు దానికి కూడా వేదములు మీరు పెట్టుకుంటే పెట్టుకోవచ్చు ఎలాగా ఎంత ఎప్పటికైనా ఆ మూడు కంటే ఒక స్టేజ్ తక్కువ కింద ఉంటుంది దువ్యజ సామభిర్యజంతి ఆ మూడు అథర్వణ వేదాన్ని కూడా మీరు వేదం ఉంటే అనుకుంటే మహాభారతాన్ని కూడా వేదం అంటారు పంచమ వేదము అని అంటారు సో అదే థర్మణ వేదము ఉన్న తర్వణ వేదం నాకేం వ్యతిరేకం కాదు అంటే దాంట్లో లౌకికం ఎక్కువ ఉంటుంది ఆధ్యాత్మికము పారలౌకికం తక్కువ ఉంటాయి లౌకికం ఎక్కువ ఉంటుంది ఇల్లు ఎలా కట్టుకోవాలి బ్రిడ్జీలు ఎలా కట్టాలి ఈ సమాచారం ఎక్కువ ఉంటుంది మీరు స్వర్గలోకము ఆత్మ ఇలాంటివి కొంచెం తక్కువ ఉంటాయి కానీ ఉపనిషత్తులు మళ్ళీ మామూలుగా మాండూక్యం ఇవన్నీ అక్కడి నుంచి వచ్చాయి విలక్షణమైన వేదము పథరుణ వేదము ఈ నాలుగు కాకుండా ఇతిహాసము పురాణము అంటే మీరు వెంటనే అయితే మా శివపురాణం మా విష్ణు పురాణం ఇవన్నీ దాంట్లోకి వస్తాయని మీరు అనుకున్నారు కాదు ఎందుకంటే అవన్నీ ఇది ఉపనిషత్తు కదా వేదం కదా ఇది అవన్నీ వేదం తరువాత కాబట్టి అర్థాల ఇతిహాసము పురాణం అంటే ఏమిటి వే వేదమంత్రాలలోనే ఒక కథ చెప్తారు అది పురాణం వేదమంత్రాలలోనే ఒక ఇతిహాసం చెప్పినట్టుగా చెప్తారు అది ఇతిహా అంతా వేదమంత్రాల్లోనే ఉంటుంది అది అవన్నీ కూడా విద్యలు ఉంటాయి వేదమంత్రాల్లోనే నక్షత్ర విద్య భూత విద్య ఈ విద్య విద్య ఇవేవో ఉంటాయి సో ఆ మహాభూతం నుంచే ఈ విజ్ఞానమంతా వచ్చినది ఈ డిస్క్రిప్షను ఆ సర్వాత్మభావానికి అనుకూలమైన డిస్క్రిప్షన్ ఎందుకంటే సర్వాత్మరూపంగా ఆ మహాశక్తియే గలదు దాని నుండియే ఈ సకల జ్ఞానములు ఉద్భవించినవి ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఈ సందర్భంగా వేదము యొక్క స్వరూపాన్ని నిరూపిస్తారు భగవత్పాదులు శంకరులు ఆ సందర్భంలో శంకరుల యొక్క బోధక అనురూపంగా వేదమనగానేమి దానికి అర్థం ఎలాగా వేదార్థం ఏమిటి దాని మీద సాయనాచార్యుల యొక్క భాష్యాలు మనకు ఉన్నాయి అంతేకాకుండా ఇతర మహాత్ములు కూడా వేద మంత్రాల మీద ఎన్నెన్నో చాలా విలువైనటువంటి అభిప్రాయాలని వ్యక్తం చేసి ఉన్నారు వీటన్నిటినీ పరిశీలించేటువంటి ఒక అద్భుతమైన అవకాశం ఈ మంత్రము అది మన టాపిక్ ఇప్పుడు ఇవాళ మొదలు పెడితే ఇంకేది నడుస్తుంది ఒక కొన్ని క్లాసులు సో ఇక్కడ విచిత్రం ఏమంటే ఇవన్నీ కూడా అశైవ ఏతాని నిశ్వసి అని ఈ విజ్ఞాన సమూహాలన్నీ కూడా ఆ మహా చైతన్యం యొక్క విశ్వాసం వంటివే ఇది ఎలాగంటే మీరు వాక్యం పలికారనుకోండి ఈ వాక్యం ఎక్కడి నుంచి వచ్చింది ప్రాణశక్తి గాలి పీల్చి విడిచిపెట్టే ప్రాణశక్తి లేకుండా మాట మాట్లాడలేరుగా ఆ ప్రాణశక్తి ఉంది ఉండాలి అయితే ప్రాణశక్తి ఒక్కటి ఉంటే చాలదు దాని వెనకాల విజ్ఞాన శక్తి ఉండాలి విజ్ఞాన శక్తి లేకుండా ఏం మాట్లాడతారు ఒకరికి ఒకతనికి లంగ్ పవర్ చాలా గట్టిగా ఉంది కానీ విజ్ఞానం లేకుంటే గట్టిగా అదృష్టాలు తప్ప దాంట్లో చెప్పి ఏముండదు కాబట్టి ప్రాణశక్తి ఓ మేరకు ఉండాలి దానికంటే ముఖ్యంగా ఆ విజ్ఞాన శక్తి ఉండాలి ఇప్పుడు ఆ విజ్ఞాన శక్తితోటి ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ కూర్చొని ఉన్నాను ఊరికే దృష్టాంతం కోసం చెప్తున్నాను ఇక్కడ కూర్చొని ఉన్నాను ఆ మంత్రము సంస్కృతంలో నీకు చదివి చెప్పాను అది ఒక ఒక ముద్ద ఒక ప్రవాహం వచ్చింది ఏమండి అయిపోయిన తర్వాత నేనేమో న్యూయార్క్ టైమ్స్లో ఎప్పుడో ఏదో చూసింది చెప్పాను అది ఇంకో ముద్ద ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఒక తెలివి నుంచి వస్తున్నాయి ఈ తెలివి నా తెలివి అన్నాడే పడిపోయాడు గోతుడు నా తెలివి అంటే దేహం యొక్క తెలివా దేహమే తెలివి ఉంది కదా కాబట్టి ఇప్పుడు సర్వాత్మ భావం అంటే ఏమిటి ఈ తెలివి ఏదైతే ఇక్కడ ఉన్నదో అది సర్వవ్యాపకమైనటువంటి ప్రజ్ఞానఘనమే ఇక్కడ తెలివి రూపంగా ఉన్నది ఇదే మీకు నేను మనవి చేశాను మీరు గాలి పీల్చారంటే నా గాలి నేను పీలుస్తున్నానా లేక సర్వ జగద్వ్యాపకమైన గాలి పీలుస్తున్నానా సర్వ జగద్వ్యాపకమైన గాలి పీలుస్తున్నా దాంట్లో నా గాలి అనేది ఏమీ లేదు ట్యాంగ్ గాలికి నా అనేది లేదు అయినా మన వాళ్ళు పెడతారు నా గాలి నేలకి నా లేదు పెట్టారా లేదా నీటికి నా లేదు పెట్టారు అయితే గాలికి పెట్టలేదు ఎందుకంటే అది దాన్ని మూట కట్టడం కుదరదు మూట కడితే మళ్ళీ దానికి కూడా ఇప్పుడు హాస్పిటల్లో ఈ సిలిండర్ల నుంచి గాలిపించి వాళ్ళు నలుగురు బెడ్డులు పక్క పక్కన వేశారనుకోండి ఇది నా సిలిండర్ అది నీ సిలిండర్లోనే పెట్టుకోవచ్చు అక్కడ కూడా ఏమండే ఆకాశానికి నా లేదు కానీ ఆకాశానికి నా పెడతారు నాలుగు గోడలు పైన ఒక రూఫ్ వేసేస్తే ఇవ ఈ ఆకాశము నా ఆకాశం వాస్తవంలో ఈ ఐదింటికి నా లేదు వతికే పెడుతున్నారు అలాగే ప్రాణము నాకు నా ఏమీ లేదు నా ప్రాణము అనేది లేదు ప్రాణం ఉన్నది నా తెలివి అనేది లేదు తెలివి ఉన్నది మరి ఆయనకి యజుర్వేదం వచ్చు ఈయనకి ఋగ్వేదం వచ్చు అంటే ఆ యజుర్వేదం ఎక్కడి నుంచి వచ్చింది ఆయన నుండి రాలేదు ఆ తెలివి నుంచి వచ్చింది ఆ తెలుగు నుండే యజుర్వేదం వచ్చింది ఆ తెలివి నుండి ఋగ్వేదము వచ్చింది అన్ని వేదములు ఆ తెలివి నుండియే వచ్చాయి కాబట్టి అలా అర్థం చేసుకోవాలి తప్ప ఈ లోకమంతా ఇక్కడ ఉండగా ఆ హిరణ్య గర్భుడు అనేవాడు అక్కడెక్కడో కూర్చొని వీటన్నిటిని అలాగే టెస్ట్ చేయటమే కాదు ఆ హిరణ్య గర్భుడు మనలోనే ఉన్నాడు మనం కంటిన్యూ చేద్దాం